కనుక ఆచార్యుడు బోధించినది ఆచార్యుడు అంటే ఎవరు నుండి జగద్గురువు శ్రీకృష్ణుడు బోధించిన విషయాన్ని మనం ఆకలింపు చేసుకుని దాన్ని మనం మన జీవితంలో మన స్వానుభవంలో దాన్ని భాగంగా చేసుకుని ఆ సత్యాన్ని మనం ఆవిష్కరించుకోవాలి కాబట్టి మీ లోపల దాగి ఉన్న ఆ నిశ్శబ్దాన్ని మీరు పట్టుకోవాలి మీలో ఒక నిశ్శబ్దం కలదు అది మీకు దొరుకుతుంది కానీ మీరు దొరికించుకుంటేనే దొరుకుతుంది లేకపోతే దానంతా నేను దొరకదు నా రత్నం అందిష్యతి మృద్యతే హితత్ అన్నాడు కాళిదాసు మహాత్ము రత్నము నేను ఎవరికి ఎవరికి దొరకాలి నేను ఎవరికి దొరకాలి అని అది మనిషిని వెతుక్కుంటుందా లేక మనిషి రత్నాన్ని వెతుకుతాడ మనిషి రత్నాన్ని వెతుకుతాడు నా రత్నం అన్విష్యతి మృగ్యతే హితత్ రత్నాన్ని మనం వెతుక్కో రత్నం మనల్ని వెతకదు కాబట్టి మీరు ఆ నిశ్శబ్దాన్ని మీరు వెతకాలి వెతికి పట్టుకోవాలి మీరు దొరికించుకోవాలి అది మిమ్మల్ని వెతుక్కుంటూ రా మీరు దాన్ని నిరాదరణ చేశారనుకోండి మీరు యాభై ఏళ్ళు నిరాదరణ చేస్తే అది అలాగే ఉంటుంది ఇంకో ఇరవై ఏళ్ళు దాన్ని నిరాదరణ చేశారనుకోండి అప్పుడు అలాగే ఉంటుంది మీరు ఆఖరి శ్వాస వరకు నిరాదరణ చేశారనుకోండి అలాగే ఉంటుంది మీరు దొరకనే దొరకదు మీరు ఊరికే రోజంతా మాట్లాడుతూ ఉండడం సెల్ ఫోన్లు పెట్టుకుంటూ ఉండడం ఆ సెల్ ఫోన్లో ఇప్పించిటివ్ వర్తించేట్టు ఉడికి మాట్లాడుతూ ఉండడం ఇదంతా అనవసరం అని నా అభిప్రాయం మీ కాదు లోకం వ్యవహారాలు లోక వ్యవహారాలు ఉంటాయి ఏదో బిజినెస్ మ్యాన్కి డాక్టర్కి అలాంటి వాళ్ళకి ఏవో కొన్ని లోకం వ్యవహారాలు ఉంటాయి తప్పనిసరిగా కానీ రిటైర్ రేట్లు జరుగుతున్న హిందీ పేపర్ జరుగుతుంది వారికి లోకం వ్యవహారాలు ఉంటాయి ఏమంటే మన ఊరితో మాట్లాడడం మనవరాళ్ళతో మాట్లాడు ఈ రోగ వ్యవహారాలు ఉడితే మనస్థితి విక్షేపం తప్ప ఇంకేముంటుంది ఒకసారి కాకినాడలో కాకినాడ వెళ్ళినప్పుడు మనల్ని ఎవరో కోరారు ఒక పెద్ద అమ్మగారు ఉన్నారు పెద్ద వయస్సు బెడ్ రీడలను వారిని వారిని మిమ్మల్ని చూడాలని మహా తప్పన పడిపోతున్నారు మీరు వచ్చి వారికి దర్శనం ఇవ్వాల్సింది అని కోరారు అంటే నేనున్నాను వారు ఉన్నప్పుడు నేనే వస్తాను నాది న్యాయం కూడా అని నేను వెళ్ళాను వెళ్తే ఆమె పాపం నన్ను చూసి బయట మీద లేచి కూర్చున్నాను సరే ఏదో దండము నమస్కారము ఆశీర్వచనం ఇలాంటివేమో పండుగ ఫలము పూర్తయ్యాక ఆ స్వామికి నాకొక సమస్యకి మీరు పరిష్కారం అంటే చెప్పండి అన్న ఏదన్నా మనస్సు చాలా చంచలంగా ఉందండి నిశ్చలంగా లేదు దానికి పరిష్కారం ఏమిటం లేదా అయితే నేనున్నాను ఏమంటే అమ్మగారు ఇకొకటి అటు ఒకటి రెండు సెల్ ఫోన్స్ ఉన్నాయి మీకు రెండు సెల్ ఫోన్స్ ఉన్నాయి ఏమిటండి ఆ సెల్ ఫోన్స్ ఏమిటంటే అంటే మా మనవరాలు న్యూయార్క్లో ఉంటుంది అలాగే మన కూడా ఎక్కడో లండన్లో ఉంటాడు వాళ్ళతో మాట్లాడడానికి ఈ సెల్ ఫోన్ ఇక్కడ ఇండియాలో కూడా వాళ్ళతో మాట్లాడడానికి ఈ సెల్ ఫోన్ అని చెప్పారంట నిజంగా నేను అతిశయోత్సూ కూడా చెప్పట్లా యథార్థంగా నేనున్నాను మీరు పనిచేయండి ఈ రెండు సెల్ఫోన్స్ ఇప్పుడే మీరు లేవ చేసి పక్కనే ఉంది కిటికీ ఆ తిటికీలో ఎవరిని పార్లైనా మీ మనస్సు నిష్క ఉంటుంది అంటే కాదండి సెల్ ఫోన్స్ చాలా విలువైనవన్నీ ఏమమ్మా విలువ దేనికి విలువ సెల్ ఫోన్కి విలువ ఇట్ రోజు సార్ ఎనీ వాల్యూ మీ హృదయం లోపల ఉండే నిశ్శబ్దం యొక్క విలువ మీరు తెలుసుకోగలిగితే కోటి రూపాయలు ఆ నిశ్శబ్దం నాకు ఇచ్చి మీరు ఈ కోటి రూపాయలు తీసుకోమన్నారు నాకు అవలనా ఆఫర్ చేస్తే ఐ విల్ రిఫ్యూజ్ సార్ ఆఫర్ నాకు రిఫ్యూజ్ చేయడానికి సెకండ్ కొనబండ్ ఐ విల్ సే నో థ్యాంక్ యూ రూపాయలు కోటి కాదు పది రూపాయలు ఇచ్చిన మీ పది కోట్లు మీరే పెట్టుకోండి నా నిశ్శబ్దం నేనే పెట్టుకోండి ఆ లోపల ఉండే నిశ్శబ్దాన్ని మీరు వెతికి పట్టుకోవాలి వెతికి పట్టుకోవడానికి కష్టమేం కాదు మీరు చేయాల్సింది ఎలా అయితే అంతర్ముఖులు కావాలి జనులు బహిర్ముఖులుగా ఉండిపోతారు శంకర భగవత్పాదులు భాష్యాల్లో అనేక సందర్భాల్లో వారు అంటారు బహిర్ముఖ సుదుర్లభ ఇది మీకు లలితాస నామాల్లో కూడా నేను అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ ఈ నామాలు పఠించే వాళ్ళందరూ బహిర్ముఖులుగా ఉంటారు అది కాబట్టి కదా మీరు అరే ఆ మాట ఇల్లందుకేష అరే తోడాతో శరణ గరండి ఆ మాట అనుకున్నందుకైనా ఏమిటి అలా ఎందుకు వస్తున్నాం అని చెప్పేసి సాధ్యం చేస్తున్నాయి ఏమిటి అంతర్ముఖ ఏమిటిది అని గమనించాల్సిన అవసరం లేదు అంతర్ముఖము అంటే కళ్ళు బయటికి చూస్తే బహిర్ముఖము బయటికి చూడడం మానేసి మనస్సులో విలీనమైపోవాలి మనస్సు ప్రాపంచక విషయాలని సంకల్పిస్తే బహిర్ముఖము ప్రాపంచక విషయాలని సంకల్పించడం మానేసి అంత ఆత్మస్వరూపంలో విలీనం అయిపోవాలి ఆ స్వరూపంలోకే నేను ఇప్పుడు పెట్టిన పేరు నిశ్చంత ఇప్పుడు దీన్ని నేను సమాధి అన్నాను అనుకోండి మీరు వెంటనే ఓ నిశ్చయానికి వచ్చేస్తాను ఇది మన వల్ల వదు సమాధి అంటే ఇంకేమవుతుంది సమాధి అంటే హిమాలయాలకు పోవాలి యోగాభ్యాసం చేయాలి నాలుకని మడక కొండ నాలుగులో గుచ్చేయాలి ఇన్ని ఇవన్నీ మనం ఎక్కడ తర్వాత కూర్చుంటే ఇలా కొంచెం పైకి లేవగలగా లేవని చూస్తాను ఓఫిసర్ లేవండి ఎలా లేస్తానో చూస్తుంటే కాబట్టి ఈ సమాధి అనేది ఇప్పుడు మనకి వర్కౌట్ కాదు దీని ఫోర్ లీ అనే మనస్సు నిర్ణయం వచ్చే ప్రమాదము కలదు వాస్తవానికి సమాధి అనే మాట అందుకోసం లేని వాస్తవం నిశ్శబ్దమో అన్నాననుకోండి నిజానికి అదే సమాధి వేదాంతలు సమాధి నిశ్శబ్దమే నిశ్శబ్దమో అన్నాననుకోండి ఇదేదో మనకి అనుకూలంగా దగ్గరలో ఉన్నట్టు మీకు అనిపిస్తుంది హోప్ఫుల్లీ అదే మా వల్ల కాదని దాన్ని కూడా మీరు పక్కన పెడితే మే గాడ్ హెల్ప్ యూ సో కనుక ఆనంతరములై నిశ్శబ్దం నిశ్శబ్దంలో మళ్ళీ రెండు లెవెల్స్ ఉన్నాయి వాగ్రూపమైన నిశ్శబ్దం ని చే వాక్ మనసి ప్రాజ్ఞపనిషత్తులు మంత్రం వచ్చే వాంగ్ మనసి ప్రాజ్ఞ బుద్ధిమంతుడు ప్రాజ్ఞ అంటే తెలివైన వాడు వాక్ వాకింద్రియాన్ని మనస్సులో విలీనం చేస్తాడు తద్వచ్చే శాంత ఆత్మని మరి ఆ మనస్సును ఏం చేయాలి శాంతమైన స్వరూపమునందు విలీనం చేయాలి అలా తీసుకోండి ఎక్కడ భాష్యమో మీరు కొంచెం జటిలంగా ఉంటాయి ప్రస్తుతానికి అలా తీసుకోండి కాబట్టి తన హృదయంలో ఒక నిశ్శబ్దం ఉంటుంది ఆ నిశ్శబ్దములో మనస్సుని విలీనం చేయవడము అలా చేస్తే ఏమవుతుందో తెలుసునండి మీ స్వరూపము మీకు అనుభవానికి వస్తుంది అయితే మీరు ఏదో అలా మాటవలసరికి ఏదో అవుతుందని చూడ్డానికి వచ్చి ఓ రెండు నిమిషాలు నిశ్శబ్దంగా ఉండి ఓ రెండు దగ్గరలు మూడు తుమ్ములు అది అవదు కానీ ఇంకొంచెం గట్టిగా పట్టుకోవాలి బహిర్ముఖత్వాల్ని న్యూట్రలైజ్ చేసే స్థాయిలో మీరు అంతర్ముఖత్వాల్ని అభ్యాసం చేయాల్సి నేను ఒక స్కీమ్ చెప్తా మీరు ఇప్పుడు పది నిమిషాలు నేను మెడిటేషన్ చేశానని చెప్తూ చేశాను నేను టైం నోటీస్ చేయలేదు ఈ పది నిమిషాల్లో కొంతసేపైనా మీరు నిశ్చబ్దంగా ఉండగలిగారు కదా మీరు రోజుకి పది నిమిషాలు చూపున నలభై రోజులు నిశ్శబ్దంగా ఉండగలరా రోజుకి పది ఇప్పుడు ఈ అయ్యప్ప దీక్ష భవానీ దీక్ష అనే దీక్ష పేరుతో వాళ్ళు ఎన్ని కష్టాలని అలా అలా ప్రేమగా స్వీకరిస్తారో చూస్తే ఆశ్చర్య వస్తుంది అయ్యప్ప దీక్ష వాళ్ళు వాళ్ళు పాదరక్షణ లేకుండగా ఫస్ట్ క్లాస్ మోటార్ సైకిల్ మీద ఇటువంటి వెళుతు ఉంటుంది పాదరక్షలు లేకుండా అదే గేరు వేసేప్పుడు వేసేప్పుడు అలాప్పుడు కూడా బూట్ ఉండాలి బూపు ఉండి గేర్ వేయాలి బూట్ లేకుండానే గేర్ వేసేస్తారు ఇటువంటి తిరిగిస్తూ ఉంటుంది కానీ పాదరక్షలు లేకుండా ఉంటుంది సరే బహిర్ముఖుడై ఉన్నప్పటికీ ఆ దీక్షలో కొంత ప్రత్యేకత కలదు కదా ఆ దృఢత్వంలో ఉన్నది కదా అలాగే భవానీ దీక్ష అనేది ఉంటుంది అది కూడా అలాగే శివదీక్ష అని హనుమత్ దీక్ష ఇవన్నీ ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయి సో కనుక ఆ దీక్షలన్నీ మంచివే అవి బహిర్ముఖులకి ఆరంభావస్థలో చేసే దీక్షలు మీరు ఏమీ బట్టలు నల్ల బట్టలు ఎర్రబట్టలు పచ్చ బట్టలు ఏమీ ఆ చక్కర్లేదు మీరు వేసుకునే డ్రెస్సులు మీరు వేసుకోండి ఈ రంగు వస్త్రాలు వేసుకున్న వాళ్ళు ఫర్ వాట్ ఎవర్ రీజన్ వాళ్ళు వేసుకుంటున్నారు చాలు నాట్ జాయిన్ డీ ట్రైబ్ సో మీరు మిస్టే వెర్ యూఆర్ హౌ యు ఆర్ మీరు చేస్తున్నటువంటి నిత్యపృత్యాలు తప్ప కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు యథోక్ష్ఠంగా చేసుకుంటూనే మాట్లాడుత తగ్గించి అది ఫస్ట్ ప్రయారిటీ అంటే మీరు అనొచ్చు దానివల్ల నష్టమవుతుంది మీరు తెలుసుకోలేకపోతున్నారు మీరు మాట్లాడడం ద్వారా మీరు చాలా నష్టపోతున్నారు వాచో విద్లాపనం హికతే అని ఉపనిషత్తు చెప్తోంది ఆ వాగ్ంద్రియ ద్వారా వా శక్తి శక్తి అంటే ఉనికి ఫిజికల్ ఎనర్జీయే కాదు మెంటల్ ఎనర్జీ అండ్ ఆల్సో ఆత్మ బలము ఆత్మస్వరూపము యొక్క శక్తి కూడా ఆ వాగింద్రియం ద్వారా లీక్ అయిపోతూ ఉంటుంది ట్యాప్ లీకింగ్ ట్యాప్ ఉందనుకోండి పైన ఎంత నీళ్ళు ఉన్నా ఓ చిన్న ట్యాప్ ఒకటి లీక్ ఉంది మనం ఒక గంట సైపు మార్కెట్కి వెళ్ళి వచ్చేప్పటికీ ఇంకా నీళ్ళు ఉండం ఆ నీళ్ళన్నీ లీక్ అయిపోతాయి వాయింద్రియం ద్వారా మనలో ఉండే బలమంతా కూడా ఆధ్యాత్మశక్తి ఫిజికల్ స్ట్రెంగ్త్ గురించి పాయింట్ కాదు ఆధ్యాత్మికమైన ఆ పొటెన్షియల్ డివైన్ కదా పొటెన్షియల్ డివైన్ ఆ ఆధ్యాత్మిక శక్తి సామర్థ్యము అంతా కూడా లీక్ అయిపోతూ ఉంటుంది మాట్లాడడం ద్వారా కాబట్టి మాట్లాడిత తగ్గించి తగ్గించమని అనుకున్నాను నేను మిమ్మల్ని మౌనవ్రతం పట్టమని నేను అనుకుంటా పైగా ఈ మౌన వ్రతాలన్నీ వద్దుకూడదు ఎందుకంటే ఉదరు వాళ్ళు ఏదైనా అడిగితే వాళ్ళకి సమాధానం చెప్పద్దు వాళ్ళని ప్రేమతో సమాధానం చెప్పాలి కానీ సో మౌనవ్రతమోది అని ఉద్దు మాట్లాడేట తగ్గించి అవసరమైతే సెల్ ఫోన్ యొక్క వినియోగాన్ని తగ్గించుకుని మానేకపోయినా వినియోగాన్ని తగ్గించి ఒక రోజు మొత్తం మీద తక్కువ మాటలు మాట్లాడారు నేను తక్కువగా మాట్లాడాననుకోండి మీరు మాట్లాడుతూనే ప్రతి వాళ్ళు కూడా చెడును రిక్కించి పెంచాడు ఏదో మాట్లాడుతున్నాడు రవిడు ఏదో మంచి మాట అదే మాట్లాడతాడు మిత భాష మిత భాష కనుక సార భాష అయి ఉంటాడు మితంగా సారాన్ని పలికేవాడు అవుతాడు అదే ప్రతివాడు కూడా చెవులు విప్పించి ఉంటాడు ఒకడు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా నేను మాట్లాడుతూనే ఉన్నాను మనం ఎవరూ వినిపించుకోవడం అలా పోతారు ఆ ఊళ్ళు కొడుతున్నాను నేను చెప్తూ ఉండబోయని వాడి కనుగోడు చేసుకుంటాడు కాబట్టి మితంగా మాట్లాడుతూ ఆహారాన్ని కూడా మితంగా తీసుకోవాలి మితాహారాన్ని తీసుకుంటూ మీరు ధ్యానాన్ని చేయాల్సి ఉంటుంది ఆ రెండు కండిషన్స్ లేకపోతే ధ్యానయోగము అన్వయం జ్ఞానయోగము మీకు పనికిరాదు మీరు మామూలుగా పెళ్లి పెళ్ళిళ్ళు పేరంటాను అని పెట్టుకుని మంచి ఖరీదైన రిచ్ ఫుడ్ ఎంటారు చూడండి రిచ్ ఫుడ్ హెవీ షుగరీ ఆయిలీ రిచ్ ఫుడ్ని తింటూ మీరు బిర్యానీలు ఇవన్నీ పుచ్చుకుంటాం బిర్యానీ అంటే దాంట్లో ఆయిల్ అది చాలా ఉంటుంది మసాలావి ఎక్కువగా ఉంటాయి అలా రాజస్సమైనటువంటి ఆహారము తామసమైన ఆహారము అటువంటి ఆహారాన్ని పుచ్చుకుంటూ అలాగ వడవడవడ వాడుతో వసపోసిన పెట్టలాగా అలా మాట్లాడుతూ ఉండే ఆ ధ్యాన యోగము మీకోసం ఉద్దేశించింది అవదు ఇది నేను నలభై రోజుల దీక్ష ఏమిటా దీక్ష మీరు మాట్లాడడం తగ్గించాలి సెల్ ఫోన్ వినియోగము తగ్గించవలను నెంబర్ వన్ నెంబర్ 2 రోజుకి ఆహారాన్ని మితంగా తీసుకుంటూ అంటే హెవీ ఫుడ్ తీసుకుంటే ధ్యానము కుదరదు అందుకోసం లైట్ ఫుడ్ తీసుకుంటూ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఉందనుకోండి ఇడ్లీ అటువంటి లైట్గా స్టీమ్ చేసిన ఫుడ్ ఇడ్లీ విత్ ఫ్రూట్ ఇట్స్ వెరీ గుడ్ ఫుడ్ ఎప్పుడు రోజు కొత్త సంవత్సరం పొడుగుతా అనే తినాలంటే అప్పుడప్పుడు కొంత విసి కనిపించవచ్చు అట్లాగా మారిస్తే మార్చవచ్చు జనరల్గా అటువంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఈ స్వీట్లు అవి ఎప్పుడు తినకూడదు స్వీట్లు అవి ఒక వయసు వచ్చిన తర్వాత స్వీట్లని ఉడికెళ్ళగా ప్రసాదం తిన్నట్టుగా తిని వదిలేయడమే తప్ప పిల్లలకి పెడితే వాళ్ళు వదిలేస్తారు స్వీట్లు అయినా స్వీట్లైనా వాళ్ళు తినేయగలుగుతారు అరిగించుకుంటారు ఎప్పుడు గెంతులు వేసుకుంటారు స్వీట్లు వాళ్ళకి ఇచ్చేసి మానవు కొద్దిగా తీసుకుంటారు అలాంటి మితాహారాన్ని తింటూ మితంగా మాట్లాడుతూ రోజుకి పది నిమిషములు నిశ్శబ్దంగా ఉంది ఎలాగ మనస్సు మనస్సు మన చేతికి రాదు కదా అంటే వస్తుంది ఎలాగా అంటే మీరు బాడీని ఫోకస్గా పెట్టుకోవాలి దేహాన్ని కేంద్రంగా పెట్టుకోండి దేహం కదలకూడదు శిలా ప్రతిమ వలే ఉండాలి కదలకూడదు ఇంకా కదలకుండా కూర్చోవాలి ఏం కూర్చోలేదా అప్పుడప్పుడు ఇలా ఉండాలా ఏం కదలకుండా ఇంకా కాలు వేడు కూడా కదలకూ అలా శిలాప్రతిమ అయిపోయింది అలా కొంతసేపు అయినప్పటికీ శ్వాస యొక్క కదలిక మాత్రమే మీకు బాగా ప్రస్తుతంగా తెలుస్తూ ఉంటుంది తర్వాత మనస్సు కథలు ఆ విధంగా రోజుకి పది నిమిషాలు ఇఫ్ పాసిబుల్ టూ సెషన్స్ ఒకవేళ సాయంకాలం కుదరకపోతే మార్నింగ్ అయినా వన్ సెషన్స్ పది నిమిషాలే ఫాస్ట్ త్రీ డేస్ దీక్ష ఏమంత కష్టం అయ్యప్ప దీక్ష కంటే చదివినట్లు తేలిక భవానీ దీక్ష కంటే కూడా తేలిక హనుమతి దీక్ష సంగతి ఎలా ఉంటుందో నాకు తెలియదు ఇదే కొండలెక్కాలా కోనలు తిరగాల ఏమీ కష్టపడక్కర్లేదు ఆ రకంగా మీరు ధ్యానాన్ని చేసినట్లయితే ఈ స్వరూపము పూర్ణత్వము మీకు అనుభవానికి వస్తుంది అంటే ఇక్కడ చెప్తున్న ధ్యాన ఇది ధ్యానయోగం కేచిట్ కొందరు ఎవరో కొద్దిమంది ఇలాంటి ధ్యాన యోగాన్ని అనుష్ఠిస్తారు ఆత్మానం ఆత్మన ఆత్మని పశ్యంతి పిల్లల తరువాత చేస్తే తనను తన చే తన ఎందు దర్శిస్తున్నాను ఏమీ కష్టం లేదు మీరు చేయాల్సింది ఇంతే ఇంతే కడు మూసుకోండి ఇప్పుడు కాదు ఇంతే నేను చెప్తున్నా కడు మూసుకోండి అన్ని ఆ సంకల్పాలని మానేసేయండి మీలో మీరు ఉండండి అయిపోయి మీరు నిశ్శబ్దంగా ఉన్నట్లే అలా కూడా చేయొచ్చు యూ కెన్ ప్రొసీడ్ లైక్ దాట్ మీకు అలా ఉండడంలో మనస్సు చెదిరి చెదిరిపోతుంది ఒక కంప్లైంట్ కనుక ఉన్నట్లయితే బాడీ మీద ఫోకస్ చేయండి మనస్సుని చెదిరిపోవడం మానేస్తుంది మీరు బాడీ పక్కన నాలో నేను నిశ్చలంగా ఉన్నాను అని అలా నిశ్శబ్దంగా ఉండిపోగలిగాను ంతరమైన నిశ్శబ్దము చాలా సింపుల్ మీరు అలాగా దాన్ని అభ్యాసం చేసినట్లయితే మీలో చక్కటి అంతరంగ వికాసము కలుగుతుంది లోపల నుంచి వికాసం వస్తుంది మీరు లోపల వికాసాన్ని తీసుకురావాలి ఉదాహరణకి మీకు దృష్టాంతం చెప్తా భగవాన్ బుద్ధుడి దగ్గర జీతవనంలో ఐదు మూడు నెలల ఉన్నాడు జాతవనము అనే ఒక ఫారెస్ట్ ఏరియాలో ఆయన దగ్గర భిక్షువులు ఉండేవారు రెండు వందల మంది మూడు వందల భిక్షువులు ఉండేవారు ధ్యాన ఉంటుంది ఇద్దరు భిక్షువులు ఒకళ్ళనొకళ్ళు అచిక్కున్నారు ఏదో ఈ భిక్షుకులు నేను వెళ్ళినటువంటి ఎందుకు వస్తావు నాకు కాంపిటేషన్కి వస్తున్నావు అక్కడ ఎన్నో ఇల్లు లేవు నా దాదాని వెళ్తుంటే నా కంటే ముందు వెళ్ళి ఇలాగేదో కాంపిటేషన్ వచ్చింది యంగ భిక్షువులు అప్పుడే ప్రపంచాన్ని వదిలిపెట్టి ధ్యానము అభ్యాసం చేస్తూ ఆ రకంగా దెబ్బలాడుకుంటాం దెబ్బలాడుకుంటే ఈ విషయాన్ని ఆ భిక్షువులను అందరినీ పర్యవేక్షణ చేస్తూ ఆచార్యుడు బుద్ధులతో చెప్పాడు వీళ్ళిద్దరూ వీళ్ళని ఎవడుకుంటున్నారండి అస్తమానం బుద్ధుని నా దగ్గర పంపిస్తూ ఉన్నాడు వాళ్ళిద్దరూ వచ్చారు మీరిద్దరూ రోజుకి గంట సేపు చొప్పున నెల రోజుకి గంట నెలా ఈ వరకు ఒకరితో ఒకళ్ళు మాట్లాడవద్దు ఎవరిదారిని వాడు ఉండండి సపరేట్గా ఉండండి డోంట్ సాత్వి ఇచ్చేదా డోంట్ విష్ ఇచ్చేదా డోంట్ మీట్ ఇచ్చే సపరేట్ కానీ నెల రోజులు మాత్రం శ్వాసను పరిశీలించెడిటేషన్ అంట ఆయన చెప్పాడు చెప్తే నెల రోజులు అయిన తర్వాత వాళ్ళిద్దరినీ పిలిపించాడు వచ్చాడు ఇప్పుడు అడిగాడు నీ అనుభవాలు ఎలా ఉన్నాయి నీకు మనస్సు ప్రేమగా పలకరించుకున్నారు తిరిగిపోయారు పలుదా అంటే ఏంటి మనస్సులో ఒక సాటి విద్యార్థిపై ద్వేషభావం కలిగితే దానికి నివారించే ఉపాయం ఏమిటి ధ్యా ధ్యానం చేసినట్లయితే మీకు ఆ దోషాలన్నీ పోతాయి శ్వాసను మీరు అది అబ్జర్వ్ చేసినప్పుడు కూడా ఇదే అవుతుంది ధ్యానమైన ఆత్మని పశింది ఇప్పుడు మనస్సు మనస్సుకి ఒక ఆలంబనాన్ని మనం ఇవ్వాలి ఇచ్చినట్లయితే దృష్టి నిశ్శబ్దాల్లో ఉండిపోతుంది దేహాన్ని ఆలంబనంగా ఇవ్వచ్చు శ్వాసము ఆలంబనంగా ఇవ్వచ్చు లేకుండా లేకుంటే ఏ ఆలంబనము లేకుండా కూడా నిశ్శబ్దంగా ఉండవచ్చు ఎన్ని రకాలుగా ఏమైనా చేయవచ్చు ఆయా సందర్భంలో ఉంటుంది కాబట్టి ఆయన భగవాన్ బుద్ధుడు ఆ విధంగా వాళ్ళు ఆ రకంగా ఆ ధ్యానాన్ని చేసి రాజద్రోషము బయటపడిపోయింది కాబట్టి మీలో మీకు ఒక చక్కని అంతరంగ వికాసం కలగాలి అనుకున్నట్లయితే మీరు బాగా ధ్యానాన్ని చేయటం అభ్యాసం చేయాలి ముందుగా జనులు ఏం చేస్తారంటే బాహ్యమునందు అలంకారాలు చేసే ప్రయత్నం చేస్తారు అలా చేయకూడదు బాహ్యంలో అలంకారం ఎందుకు బాహ్యంలో ఉండేదేదో ఉంటుంది ఏదో కొద్దిపాటి క్లీన్గా పెట్టుకోవద్దని నా అభిప్రాయం కాదు క్లీన్గా పెట్టుకోవడం వేరు హైజీన్ వేరు అలంకారం వేరు అలంకారం అంటే ఫ్యాన్సీ ఫ్యాన్సీ వేరు హైజీన్ వేరు కనుక బయట ఫ్యాన్సీఫుల్గా షో అంటే మంచి ఆకర్షణీయమైన వస్త్రములనుసరించుత ఆకర్షణీయమైన ఆభరణములను సరించుతా పురుషులు కానీ తర్వాత ఇటువంటిది తర్వాత ఇల్లు చాలా మంచి ఆకర్షణగా ఉంటా ఇలాంటి ఎవరో పెట్టుకుంటారు నన్ను అడిగారు వాళ్ళు స్వామిజీ ఈ బెడ్రూమ్కి ఏ కలర్ ఉండాలి పెయింట్ వాల్ పెయింట్ అనేది ఏం ఇంటీరియర్ డెకరేషన్ సో ఇట్ ఈజ్ నాట్ ఇంటీరియర్ డెకరేషన్ ఇట్ ఈజ్ ఎక్స్టీరియర్ డెకరేషన్ అవును ఎందుకంటే ఇల్లు ఇంటీరియర్ అవుతుందా ఎక్స్టీరియర్ అవుతుందా అది అలాత్మ అదాత్మ కదా అది బాహ్యం నుండి ఉండి అది ఇంటీరియర్ లో అవుతుంది కాబట్టి నేను చెప్పాను చూడ చాలా చిల్లీ క్వశ్చన్ నువ్వు అడిగావు అయినా నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తున్నాను తెలవంతి రంగు వేసుకోవాలి ఎందుకంటే కొంచెం సత్వం కూడా ప్రధానంగా ఉంటుందని ఎందుకనో అలా అనిపించింది బట్ యు హ్యావ్ ఎ బెటర్ ఐడియా దే దాట్ ఐ ఐమ్ నాట్ రెక్స్పెక్టింగ్ సచ్ థింగ్స్ సో నా అభిప్రాయం ఏమిటంటే అటువంటి చిల్లర విషయాలకి ప్రాముఖ్యాన్ని ఇవ్వకూడదు చిల్లర విషయాలకి ప్రాముఖ్యాన్ని హెయిర్ స్టైల్ ఏం పెట్టుకోకుంటారు గుండు బెస్ట్ గోలుగుండు గురించిగా హెయిర్ స్టైల్ మరొకటి లేదు ఎందుకంటే అంత సుఖం అనేదండి ఇంకొకటి లేదు దానికి ఆయిల్ పెట్టలేదు వీళ్ళుకి వస్తే దడపడ దానిపోతుంది తుడుచుకోవడం So the point is, not how you are here, this is not the point. The point is how beautiful you are with it. Satyam shulam shundaram. The local art is satyam shulam. Adhya shavasparu pamayamnada. Adhya shundaramayana. Adhya saundaryam dayam. Saundaryam aharyam dayam asaundaryam. Bhakshyamayana saundaryam dayam. Antaramayana saundaryam. కాబట్టి అంతరమైన బ్యూటీ సౌందర్యము ప్రేమ శాంతి ఆనందము ఆత్మ మోక్షము ఎన్ని పదాలు చెప్తారు ఆరు చెప్తారు అన్ని ఒకటే ఒకట ఇవన్నీ నిశ్శబ్దం నుంచి చుడతాయి ఆ నిశ్శబ్దంలో ఆ అందలు ఆ శాంతి అది ఏ ఆత్మ అది ఏ బ్రహ్మ అది ఏ దైవము కనుక మీరు అటువంటి ధ్యానము అభ్యాసం చేయాల్సి ఉంటుంది సో ధ్యాన ఆత్మని క్వశ్చన్సి కేచిడ్ ఆత్మా ఆత్మ వివరంగా చెప్పేశాను మీకు భాష్యకారులు తప్పనిసరిగా మంచి మంచి విషయాలని చెప్తారు చూద్దాము ధ్యానేనా అది ప్రతీక ధ్యాన శబ్దాదిభ్యో విషయేభ్యోత్రాదీని కరణాన్ని మనసి ఉపసంహృత్యా ధ్యానమనగా అని మొదలుపెట్టి ఆయన డెఫినెషన్ ఇస్తున్నారు ధ్యానం అనగా ఏమంటే ముందు కరణములతో మొదలు పెట్టాలి కరణములు ఎందుకంటే ఈ సాధన కరణ నిరపేక్షమైన సాధన కాబట్టి కరణములను న్యూట్రలైజ్ చేసేయాలి సో కరణములోకి వెళ్తే చెవి చెవితోటి శబ్దాలను ఉంటూ ఉండడము సో నోటితోటి శబ్దములను ఉచ్చరిస్తూ ఉండడము ఇప్పుడు సెల్ ఫోన్ పెట్టుకుని అలా ఉంటున్నారు అనుకో వీళ్ళకో క్రేజ్ మిమ్మల్ని ఆ సంసారము గట్టిగా నారా నారానా పట్టేసుకునే సంసారం సో కాబట్టివ మీకు టెన్షన్ పెరిగిపోతుంది తర్వాత సహనము నశిస్తుంది అలాసమాను సెల్ ఫోన్లో మైక్రో మానిటరింగ్ అయిపోతుంది ఆ ఎంతవరకు వచ్చింది ఎంతవరకు ఇప్పుడే కదా బయలుదేరాను ఎప్పుడే ఎక్కడ ఇంకా వెళ్ళలేదు చేపలేదు ఎక్కడ దాకా వెళ్ళావు అంటే అది సికింద్రాబాద్ స్టేషన్ దాకా వచ్చా ఇంకా ఎంతసేపు పడుతుంది ఐదు నిమిషాలు పడుతుంది ఈ మూడు నిమిషాలకు మళ్ళీ ఫోను ఇంకా ఎక్కడ దాకా ఇంకా ఇప్పుడు చేరుతున్నా ఏమన్నా తలుపు తీసుందా వేస్తుందా ఆ తీసే ముందుగా బాబు నువ్వు ఆగు నేను అంతా ఏటా మీకు ఫోన్ చేస్తాను సో అలాగా అదేబుల్ ఫాలో అడ్ అండ్ సైన్ అలా మైక్రో మానిటరింగ్ చేయకూడదు దానివల్ల ఏమవుతుందంటే దట్ షోస్ యువర్ యాంగ్జైటీ అందులో యాంగ్జైటీ లెవెల్స్ జరిగిపోతాయి యాంగ్జైటీ లెవెల్స్ జరిగిపోతే మళ్ళీ దానికి మళ్ళీ ఏదో మందు మాకో వేసుకోవాల్సి so it's anxiety and that's a there is a chemistry associated with anxiety see there is a chemistry associated with, fear. with with fear so tension there is a chemistry commission the bio-chemical i think there is a another thing but inner bliss shanti anandamu నిశ్శబ్దము దీని కనుక మీరు బాగా అభ్యాసం చేసినట్లయితే ఇప్పుడు చెప్పేది చూడండి ఈ కెమిస్ట్రీలు అర్లజని కెమిస్ట్రీలు ఇవన్నీ సెటిలైట్ అయిపోతాయి మీకు ఇంకా బయోకెమిస్ట్రీ గురించి మీరు చింతచేయాల్సినటువంటి అవసరం ఉండదు కనుక సో యూ హ్యావ్ టు బిగిన్ విత్ కరణ ఉపసంహార ఆహా దాంతో మొదలు పెట్టారు కారణములు అంటే బాహ్యములందుండే ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి చెవులు చెవులను శబ్దముల నుండి ఉపసంహారం చేసే అంటే చెవులతో శబ్దాలను వినాలనేటువంటి ఆ అదుద ఆ ఆశ వీటన్నింటినీ కూడా పక్కన పెట్టాను మనం ఏంటి వినేది అవసరమైన శబ్దాలు ఏవో ఎలాగో వింటాము ఇంకా అక్కగంటే వినాల్సిన శబ్దాలంటే తలుపులు వేసినప్పుడు తలుపులు తీసినప్పుడు అలా కాదు జనుల యొక్క పలుకులు వాళ్ళు పలుకుతూ ఉండడం మనం వింటూ ఉండడం కాబట్టి అలాగా వినడం మానే చేయండి నన్ను ఎవరో అడిగారు ఎవండి బాగున్నాను బాగున్నాను వారు ఎవరో మిమ్మల్ని నేను ఫోన్ చేస్తాను వారితో మీరు మాట్లాడతారంటే మాట్లాడండి ఎందుకు వారితో ఏ నాకు వారంటే కోపమా నాకేం కోపం లేదు వారితో మాట్లాడడానికి సందర్భం వస్తే నేను హ్యాపీగా మాట్లాడతాను నాకేం కోపం లేదు కానీ ఉంటే వాళ్ళు నన్ను స్మరించారని మీరు నన్ను స్మరిస్తే నేను వెంటనే ఫోన్ చేసి మాట్లాడడానికి ఏముంటుంది ఏమంటే బాగున్నారా అందులో ఒకసారిగా ఉన్నారా అని అడిగాడు ఆ దీనికోసం అనవసరం కదా అదే మాట్లాడట్లా ఎవరండి మీకు ఫోన్ చేస్తున్నానండి ఒకసారి ఆశీర్వదనం అక్కర్లేదు ఫోన్ చేయక్కర్లేదు నేను మీకు ఆశీర్వదనం చేస్తున్నాను అతన్ని ఎప్పుడు ఆశీర్వదించాలని నేను డిసైడ్ చేసి నా పద్ధతిలో నేను ఆశీర్వదిస్తాను మీరేం చెప్ప చేయండి నన్ను మీరేమైనా ఆశీర్వదనం కావాలేమో చెప్పండి ఈ రకమైన ఈ పిచ్చి కొంత ఉదగించుకుని ఉపసంహారం చేయడం అభ్యాసం చేయాలి కాబట్టి మాట్లాడడం తగ్గించాలి వినడం తగ్గించాలి తర్వాత చూడడం తగ్గించాలి ఇప్పుడు రోగమీద నడిచి వెళ్తున్నారనుకోండి ఇదేమిటంటావు అదేమిటంటావు అని అలా చూసుకుంటూ వెళ్తారా లేకపోతే మన దాన్ని వెళ్ళిపోతాం మన మనం వెళ్ళిపోతాం కళ్ళు మూసుకుని నడవం కళ్ళు తెరిచే నడుస్తాం కానీ వీఆర్ నాట్ వీ మనం వీరి తిరిగ మనం గోల్ ఏదో ఉంటుంది ఆ గోల్చే వెళ్ళిపోతుంది తప్ప దాంట్లో కనపడివన్నీ చూసుకుంటూ వెళ్తామా కొంతమంది అలా కూడా ఉంటాం కాబట్టి ఇంద్రియములను విషయముల నుండి ఉపసంహరించవలము శబ్దాదిభ్యో విషయేభ్య చెవులను శబ్దముల నుండి నోటిని ఉచ్చారణ నుండి ముక్కును గంధము నుండి కళ్ళను రూపముల నుండి ఈ విధంగా ఇంద్రియములన్నింటినీ ఉపసంహారం చేయాలి మొట్టమొదటి పని తర్వాత ఇంకా మనస్సు మిగులుతుంది లోపల అంతఃకరణం మనశ్చ ప్రత్యక్షేతైతరీ ఏకాగ్రతయాతి చంతనం ప్రత్యక్ కంటే మనస్సు కంటే వెనక్కి వెళ్ళాలి మీరు ప్రతి ఎంట వెనుకకు అక్కడే వెళ్ళుక ధాతువు అంచు ఘతవు అంచు అక్క అవుతుంది వ్యాకరణం చదివిన వాళ్ళు అక్కడ కనపడుతూ అలా కల కనపడుతూ ఉంటుంది ఆ నకారాన్ని తీసుకురాయండి చా దగ్గర అలా కనపడుతూ ఉంటుంది సో వెనుకకు వెళ్ళాలి మనస్సు కంటే వెనుకకు వెళ్ళాలి మనస్సే కదలికలో మొత్తమొదటిది మనస్సు మనస్సు దగ్గర కదలిక ఆరంభం అవుతుంది ఇంద్రియాలు కదులుతూ ఉంటాయి బాడీలో ఉండే పార్ట్స్ అన్నీ కదులుతూ ఉంటాయి చుట్టూ ఉండే జగత్ అంతా కూడా కదులుతూ ఉంటుంది ఇదంతా కూడా చలనము ఇది ప్రకృతి ప్రకృష్టం కృతి కరణం యశ్యాస్తా ప్రకృతి ఇప్పుడు అలా కదులుతూ ఉంటుంది చలిస్తూ ఉంటుంది అది మనస్సుతో ప్రారంభం మనస్సు వెనుక ఇంకా చలనమే ఉండదు గో బిహైండ్ ది మైండ్ బిహైండ్ అనొచ్చు ప్రతి అయింది కదా లేదంటే ఉపరి మనస్సునంటే పైకి పో అంటే బియాండ్ అనవచ్చు లేదంటే మనస్సునంటే లోపలికి పో డీపర్ అనొచ్చు అది మెటఫారికలే అది ఫిజికల్ ఏం డీపర్ అంటే లోపలికి ఎగరాలని ఉపరి అంటే పైకి ఎగరాలని అలాగే కాదు మెటఫారికల్ అంటే మనస్సుకి మనస్సు అయిపో అంటే ఏంటి మనస్సుతో జగత్తులోని విషయాలను పట్టుకోవడం మానేసి మనస్సుకి మనస్సు అయిపోవాలి అంటే మనస్సుని కూడా ఉపసంహారం చేయాలి మనస్సు కనుక ఏముంది నిశ్శబ్దం ఉంది మనస్సు నుండి శబ్దము అంటే కదలిక ప్రారంభమవుతుంది మనస్సు కదులుతూ ఉంటుంది మనస్సును బట్టి మిగతా ఇంద్రియాలు అన్నీ కదులుతూ ఉంటాయి మీకు నిశ్శబ్దం మనస్సు వెనుక ఉంటుంది కాబట్టి మీరు మనస్సుని కూడా కదలకుండాగా విలీనం చేసేస్తే ఏ నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతారో ఆ నిశ్శబ్దము దానికి చేతగీత అని అంటే మనస్సు కదలడానికి కావలసిన శక్తి అక్కడి నుంచే తోటి మాట్లాడడానికి కావలసిన శక్తి కూడా కనిచేసింది చెవులు వినడానికి కావలసిన శక్తి కళ్ళు చూడడానికి కావలసిన శక్తి కాళ్ళు నడవడానికి చేతులు పట్టుకోవడానికి సకల ఇంద్రియములు తమ తమ వ్యాపారములను చేయుటకు కావలసిన శక్తి అంతా కూడా అదిగో ఆ నిశ్శబ్దంలో నుంచి వస్తోంది కాబట్టి ఆ నిశ్శబ్దానికి ఆ నిశ్శబ్దము శూన్యం కాదండి అది శాంతి శూన్యం కాదు శాంతి అది తెలివి అది సత్ సత్ ఖి అది అది శూన్యం కాదు ఇప్పుడు ఇక్కడ ఉండే ఈ గ్యాడ్జెట్స్ దీపాలు ఫ్యాన్లు అన్నీ తిరుగుతున్నాయంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అది ఆ ఒక శక్తి ఉన్నది ఒక మెయిన్ వ్యక్తి ఉన్నది అక్కడి నుంచి వచ్చింది అంటే ఆ పెట్టి శూన్యమన శూన్యం కాదు అది ఇంకే ఉంటుంది కానీ మొత్తానికి అక్కడి నుంచే వస్తుంది మొత్తం శక్తి అంటారు అది శూన్యం కాదు దాని లోపల మహాశక్తి ఉంటుంది అలాగే మీ లోపల ఆ నిశ్శబ్దం అది శూన్యం కాదు ఆ తెలివి అది ఎందుకు కొరగాని తెలివి కాదు అది కదలదు కానీ కదలికలన్నీ దాని నుండే వస్తాయి చేతగితది చేతగిత అంటే కదిలింప చేస్తుంది తప్ప తాను కదదు ఎలక్ట్రిసిటీ తినగదు చిక్కు తిరిగిట్లా చేస్తుంది ఎలక్ట్రిసిటీ వెలగదు వెలిగిట్లే చేస్తుంది ఎలక్ట్రిసిటీ వేడెక్కదు వేడెక్కిట్లే చేస్తుంది తాను చల్లబడదు చల్లబడి చేస్తుంది అలాగే ఆ లోపల ఆత్మ చైతన్యము వెలదు దాని దాని ఈ వ్యాపారములన్నీ సంపన్నమగుతున్నది కాబట్టి ఆత్మ చైతన్యమునకే చేతయ్యత అని పేరు అది మనస్సుకి వెనక్కాలు ఉన్నాయి దానిలో నువ్వు పట్టుకుని ఉండు ఏకాగ్రతగా ఉండాలి అంటే అదే ఉండాలి దాని గుందే విలీనమై ఉండవలవు నీ ఫోకస్ అంతా ఏకాగ్రత అంటే ఫోకస్ నీ ఫోకస్ అంతా కూడా దాని ఉండాలి ఇప్పుడు ఏమైపోయింది మీరు మనస్సుతో వాహ్యము వాహ్యములైన విషయములను సంకల్పిస్తారు మనస్సు యొక్క కదలిక మనస్సు కదలిక ఎప్పుడైతే పోయిందో మనం ఏమంటాం ఆ మనస్సు తన స్వరూపమును ధ్యానం చేస్తోంది అంటారు స్వరూప ధ్యానము అంటే మనస్సుని స్వరూపంలో విలీనం చేసేసి తాను తానై తానుగా తన ఎందు నిలిచి ఇది ధ్యానం నిశ్శబ్దం ఇటు చింతనం తట్ ధ్యానం దీన్ని ధ్యానం అంట దీనికి రెండు దృష్టాంతాలు చెప్తున్నారు తాయతీవ బక ఇది నిరుపయోగించుకోవచ్చు బత దృష్టాంతం వాడుకోవచ్చు కానీ మీ కథల్లో బతము అంటే కొంగ కొంగ ఇది మోసం చేసి కొంగనుకోండి అప్పుడు ఆ దృష్టాంతం కొంచెం ఇబ్బంది కొంగని మీరు ఎప్పుడన్నా చూసారా అది ఎలా ఉంటుంది అలా ఉంటుంది కదలదా కదలకుండా అలా ఉంటుంది అవునండి అలాగే ఒక కాళ్ళ అలా పైకి అలా ఉంటుంది కదలదా అలా మీరు ఇలా ఉండండి కదలకుండా ఇంటికి వెళ్ళి ట్రై చేయండి మీ మనస్సు ఏమైపోతుందో చూడండి కథలు స్థిరం అయిపోతుంది లేకపోతే పొంగ పొంగ పొంగంటే మీకు కథ అంతా చేపలుతుందని కాబట్టి కొంగే కాళక్షర్లా ఇంకొకటి చూడండి ధ్యాయకి వృథివీ పృథివీ అంటే నేల నేల తల్లి ఏం చేస్తోంది ధ్యానం చేస్తోందా అన్నట్లుగా ఇంకా అంతకంటే కూడా మీకు దృష్టాంతం మంచి దృష్టాంతం ధ్యాయ పర్వత ఓ పర్వతాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి ఓ పర్వత శిఖరాన్ని గుర్తు తెచ్చుకోండి ఈ శిఖరం ఏం చేసుకోండి ధ్యాయ తీరా కదలకుండా అలా స్థిరంగా ధ్యానం చేసుకోండి అన్నట్లు ఉన్నది నేను ఆ శిఖరము వలె ఉన్నాను నేనే ఆ శిఖరం అని మీరు ధ్యానం చేయాలి చాలా బాగా ఉంటుంది అయితే మీరేం చేయాల్సి ఉంటుందంటే మీ లోపల ఉండే ఆ నిశ్శబ్దము ఎడగా ప్రేమను పెంచుకోవాలి సాధారణంగా జనులకు ఆ సెల్ ఫోన్ అంటే మహాప్రేమ ఉంటుంది దానికి దాచుకున్నటువంటి పెట్టు ఒకటి దాన్ని జాగ్రత్తగా పరసులో పెట్టుకోవడం అలాగే జీవలో ఎక్కడికి వెళ్ళినా మర్చిపోకుండా దాన్ని ఒక ప్రియురాల కంటే ఎక్కువ ప్రేమ నేను కమర్షియల్ చూశా కమర్షియల్ ఆ కమర్షియల్లో ఈమె ఇతడు ఆమెను హే ప్రియా అని పిలుస్తాడు పిలిస్తే నీకు ఇంకో కొత్త ప్రియురాలు వచ్చిందిగా నన్ను ఎందుకు పిలుస్తున్నావు అంటున్నాడు అంటే వీడు కొత్త ప్రియురా అది ఉంటారా అలా అంటున్నాడు ఏంటి ఎవరా కొత్త ప్రియురాలు అని అడుగుతడు పాపం అతను అంటే ఆవిడ తెలియనట్టు మాట్లాడతాడని ఈ మధ్యలో కొత్త ప్రియురాలతోటే ఉంటున్నావు కదా నువ్వు నాతో మాట్లాడమే మానేసావు కదా అంటున్నాడు అంటే ఎవరా కొత్త ప్రియుదాలు అంటే సెల్ ఫోన్ ఒకటి చంపాలి చేయ కదా అంటుంది ఈ సెల్ ఫోన్ ఈ సెల్ ఫోన్ ఈ పెద్ద నాకు తెలుసున్న ఒక మంచి స్వామి దీనికి కర్ణ అని కోరుట అది కూడా యోగ్యో ఇద కవిత సెల్ ఫోన్ మీద అంత ప్రేమ మీకు చూపిస్తున్నారే సరే చేయండి ఇంత పాఠం ఏమైనందుకైనా ఆ లోపల ఉన్నది చుసరా అనిశబ్దం ఆ శాంత శాంతి దాన్ని మీరు ప్రేమించటం అభ్యాసం లేదు ఐ డోంట్ నో హౌ యూ డూ దాట్ ఐ డోంట్ నో బట్ యూ డూ ఇట్ దాన్ని ప్రేమించటం మీరు నేర్చుకోండి ఇతర వాళ్ళతో ప్రేమగా ఎంత ఆవశ్యకమో అంత మాట్లాడుతూ బుద్ధి మీరు కూడా ఎక్కువ మాట్లాడతానంటే వాళ్ళకి విసుగు అనిపిస్తుంది బయటకు వెళ్ళినట్టు కొంతసేపు ఆ చేసుకుంటానని కూడా అంటారు కాబట్టి ఆ లోపల ఉండే నిశ్శబ్దాన్ని బాగా ప్రేమించాలి ప్రేమించినట్లయితే ధ్యానము చాలా సరళంగా కొనసాగుతుంది దాని ఎడల విసుగు ఉండరాదు అబ్బా ఈ సెల్ ఈ ప్రాపంచిక విషయాలు అబ్బా చికాకండి అని వాటి ఎడల విసుగు ఉండాలి కానీ ఆ లోపల నిశ్శబ్దం మీద విసుగు ఉండకూడదు దాన్ని ప్రేమించాలి అది మీరు ఆ ప్రేమని పట్టుకున్నారే మీరు జయించేస్తారు ఈ సంసారాన్ని తర్వాత ప్రతిరోజు కూడా మౌనపు ఘడియలు అని ఒక నియమం పెట్టుకోవాలి ఘడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు యు బహువచనం ఉంది తెలుగులో బహువచనం అంటే కనీసం ఉండాలి సంస్కృతంలో అయితే మూడు ఉండాలి తెలుగులో అయితే రెండు అంటే రోజుకి రెండు ఇరవై నాలుగు నలభై ఎనిమిది నిమిషాలు మీరు మౌనంగా ఉండగలరా ఇది స్వామి వెంకారానంద గారి ఫార్ములా ఆయన పుస్తకం ఒకటి తెలుగులో ద ముననిస్ ఆఫ్ సైలెన్స్ ఇన్నర్ సైలెన్స్ అని ఇంగ్లీష్లో ఉంది తెలుగులో మౌనపు ఘడియలోనే పుస్తకం ఒకటి దాన్ని నేను నా జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉంటాను నా సంచిలో ఉంటుంది ఎప్పుడు ఎక్కడికైనా ఊరు వెళ్ళానంటే ఆ పుస్తకం సంచిలో ఉంటుంది చేయాల్సిన నలభై రెండవ పేజీ తీయడము రెండు పేరాలు ఉంటాయి అవి చదవడము పుస్తకం చూసుకుని అలా ధ్యానంలో మౌనంగా ఉండడం కాబట్టి అలాంటి మౌనపు ఘడియలు పుస్తకం కాబట్టి మనం మరొకటి రోజు కూడా మౌనము మన జీవితంలో చాలా అంతర్భాగం కావాలి ఆ విధంగా ఎవరైతే చేస్తారో వారు ఆత్మస్వరూపాన్ని తేలి తేలికగా తెలుసుకోగలుగుతారు ఇదేమంత మరీ జటిలమైన విషయం కాదు ఎప్పుడైనా శరీరం కొంత అనారోగ్యంగా ఉన్నప్పుడు ఈ ధ్యానం కష్టం అవుతుంది శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేయగలుగుతారు కానీ అడుగులో గొట్లో తలకారి పట్టుకో ఉంటే మీరు ధ్యానం చేయలేరు కానీ ఆరోగ్యంగా ఉన్న సమయంలో మీరు ఈ మౌనపు ఘడియల్ని పట్టుకోగలిగితే శరీరం కొంత అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా మీరు ఆ దేహానికి మనస్సుకి అతీతంగా దేవుడి అనారోగ్యాలు అలా వస్తే పోతాయి కాబట్టి దాని గురించి వీరికే వర్కప్ వర్క్ వర్కప్ అయిపోకూడదు వీరికే అల్లకల్లోలం అయిపోయి ఆగమాగం అయిపోకూడదు ఒక రకమైన శాంత స్థితిలో ఉండాలి మందు మందు వేసుకుని ఇంకా తగ్గలేదని కంగారు పడకూడదు మందు వేసుకున్నాక తగ్గడానికి కొంత టైం పడుతుంది ఆ ఓపిక ఆ సహనం ఇవన్నీ వచ్చేస్తాయి మీకు మీరు ఆ నిశ్శబ్దాన్ని కనుక బాగా ఆస్వాదింపుతాం అభ్యాసం చేస్తే ఇవన్నీ వచ్చేస్తాయి ఈ శ్లోకాన్ని మళ్ళీ వారంలో మళ్ళీ శనివారం నాడు చేద్దాము ఒకసారి అందవ శ్లోకం ధ్యానేన ఆత్మను పశ్యంతి కేచి ఆత్మానమాత్మ అన్యే సాంఖ్యేన యోగే నర్మయోగే నాపనే